కన్నులుండియు గోపికా వల్లభుని సుందరంగంబు గంచలే నటికలు చెవులుండి రుక్మిణీ ధవుని గాథామృతంబు ఆనంగలేని విహీన జనులూ పాండియు సత్యుని పూజింపలేని దుర్వ్యాజపొరులు రులూ ఇలకు భారంబుగాన వారిని సర్వజనులును సంతోష జలధిరేలు ఆ ఏమిటి తాతగారు ఇదే ముగింపులో చెబుతూ ఉన్నారు కన్నులున్న దానికి ఫలమేమిటి అంటే కన్నులుండి గోపికా వల్ల దుర్యాజపరులు చెవులుండి రుక్మిణీ ధవుని గాధామృతంబు ఆనంగలేని విహీన పొరులు పాడులుండి రుక్మిణి సత్యభామలు దేవేరులుగా పెట్టారు గనక వారిద్దరిని చెబుతున్నారు చేతులు ఉన్నదానికి ఏమిటి ప్రయోజనము అంటే ఎప్పుడూ పఠించుతూ ఉండాలి అలాగాక శిరము గల్గి వసు నంద్రత్యంగా లేని విహీనపరులు శిరస్సు ఉన్న దానికి ఏమిటి అంటే నిరంతరము ఆయనకు తల వంచి నమస్కరించడము అలా చెయ్యనటువంటి వారు వాడు భారమట అంటే నిరంతరము చెయ్యలేము అప్పుడప్పుడైనా ఇలాంటి సమయంలోనైనా సమయం చిక్కించుకొని చేయవలసినటువంటి బాధ్యత మన ఎందు ఉన్నది అని ఆ వెంకటదాస స్వామి అలా ఆజ్ఞాపించారు కనుక భవభూతి అని సంస్కృత కవీశ్వరుడు అన్నాడు లోకహ ప్రవృద్ధ వి కాలము అనంతమైనటువంటిది భూమి విశాలమైనటువంటిది అంటే ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే పైన శ్లోకం చాలా ఉన్నది కాలం అనంతమైనది వెంకటదాస స్వామి వారు పొల్లకెలంతో లాంతర క్రింద కూర్చొని రాశారు బళ్ళక బళ్ళ గ్రంథములు భక్తిభావం చేత అందులో హరికథలు పద్నాలుగు సంవత్సరముల నుంచి ప్రారంభించాను వారి యొక్క అనుగ్రహం చేత బావగారుల యొక్క ప్రోత్సాహం చేత ఉదయమే అన్నాను సరోజనాడు బావగారు అన్నారు ఏమీ అసలే ఆరుమణి లేదు సంవత్సరం పదమూడేళ్ల నుంచి ఒక ఆయన నేర్పాడు ఆయనకి ప్రెసిడెంట్ పదవి వచ్చింది ఆరుమణి పగిలిపోయింది అందుకని ఆయన లేడు ఇదిగో చలబీ పిలిస్తే కొంతవరకు సాధన చేసే కానీ ఆయన దారా ఆయన నేనేమి వెంట నా వెంటే వచ్చాడు తెలియదు కనుక పద్నాలుగు హరికథలు రెండు వేల ఒకటిలో మొదలు పెట్టాం మొదలు పెట్టినప్పుడు చిన్నప్పుడే యతరాజు గారు సరోజనాభుడు గారు వెంకటరాయలు గారు నేను అయ్యారు నేర్పితే ఎదుర్కోలేశాం వాడికి గొంతు నిలవదు వాడికి ఉన్నటువంటి గుణం చెప్పారు మూడో అంతంత మాత్రమే అంటూ ఉంటే దిగిపోతూ ఉన్నది యదరాజు గారు అక్కడ కూర్చుని ఉన్నారు దిగబాగా పైకి వెళ్ళు ఆయన గొంతు మంచి గట్టిది మొదటి సంవత్సరం ఈ సంవత్సరం లేదు ఆయన సంకల్పం అలాంటిది మనం ఏం చేయగలుగుతాము కనుక ఆ పద్నాలుగు సంవత్సరముల నుండి ఆయన ఎవడో అన్నాడు చెప్పిన కదా మరలా చెప్పకుండా ఇంతవరకు వరస వచ్చాను ఈ సంవత్సరంతో తాతగారు రాసినటువంటి కథలు నాకు దొరికినంత వరకు మొత్తం పూర్తయినాయి వారి యొక్క దివ్య ఆశీస్సులు వేణుగోపాల్ని అనుగ్రహం ఉంటే మరల మొదట్లో ఎక్కడో చోట రావాలి లేకపోతే ఇప్పటికి పూర్తయినట్టే అయితే ప్రతిదీ మాత్రం రికార్డు చేస్తూ ఉన్నాం ఎంతకాలమునకు ఏదో వచ్చి వరుసనే పాడటమే మనం చెప్పింది ఏమిటి అంటే ఇదిగో కేర్తని ఇది పద్యం ఇది అన్నారు ఇందాక అరేము మనం చదవటమే చెప్పటము అంటే మన హరిదాసులకి చాలు ఆనందపడతారు అంతే మన బాధ్యత అన్నారు కనుక ఆ బాధ్యత పూర్తి చేశాను మీ అందరి యొక్క ఆశిస్సులతో మరల రాగలిగితే మొదట్లోకి వద్దాం గోవిందో హెంకటదాందులవాడ వెంకటరమణ గోవిందో అనీతు హరికథ అయ్యే